శృతం ఏశప్రభ పరచున్న దేవానికి శ్రోతం నా దివా ఈ దినం అంత సాయం చేసి నడిపించి ఈ దినం మీ చిన్న ప్రభ అందుకు శ్రోతాలు చేసాం పరచున్న దేవ భగవంతుడు ఆచరణకురా సర్వంతుల శ్రోతం జ్ఞాపకం చేసుకుని చింతమందిని దేవా మా దగ్గర దిగిరండి దేవా నడిపించండి నా దీవానికి శృతం అలానే రాను బిడ్డలు నడిపించి ఆటగిదారులు కాల్చని నా దీవానికి శృతం మీరు అన్ని జయించని శక్తి తెచ్చి జ్ఞానం చేశని అంచని జ్ఞానంలో వాక్యంలో యుద్ధ శుప్రభ అలాగా జీవించి వాక్యం ధర పాట ధర మీరే నడిపించి పరిశుభాత్మ సహించని ఇక్కడ చిగు తీయాలని గంధించి మనం వేసినప్పుడు శమన్ తయారమే రహనా అసమాన్ తయారు హేనా పాపర లేనియార్నోగారే సా యరే ఉఠాకరిఖో తయారమేనా ఆసమారే అమ్మకు చున పాప సూర కి అని దుయా మే దర్ద న రోగ నోగ చూ పాప స దూరీ దుయా దర్ద నోగా రోగన యశారే సా యూ ఆ ఉంటాకర జంగే పవతత్ర తాన్ ఆసున మోగారి చవతత్ర తాన్ ఆసున మౌత్మారే సా అయ్యమే రసమన్ సహా అయ్యి విజయ గీతము మన సారే నో పాడ విజయ ప్రాణత్యాగము చేశావు నీవు విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముఖ ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్డనివే నాఫనా నీకే ారాదనా పునరుతానోడనిపనాకే నారాదన ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యము జీవముకే కుటము వేసి ీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే వేసివే మీ రూపము చూడనాలు వేసు నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో ఏషయా నీ తీర్మానమే నన్ను నిలిపినవే నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడదా నా విజయముఖే ప్రణత్యాగము చేశావుని పునరుతనుడనివే నా పనకే నారదనా నా నే ారదనం ఒక ఆయుషు ఆశీర్వాదము మీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నేమది కలిగేను నాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము మీ వశమై మీ సరిహద్దులలో నెమ్మది కలిగేనునాలో ఏసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది ఏషయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము మీ సరిహద్దులలో చూపినది విజయ గీతము మనసారనే పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేస్తావు నీవు పునరుక్కాను ననివే పనకే నారాధనా పునరుత్నికే నాల పనావే నారాగన నూతన ఎరు సలు తీయను నాకై నిర్మించు చున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులు చూన దినలో నూతన సీయను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులు చూనదినలో నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనతారణేము ఆడేద నా విజయముక ప్రాణత్యాగ తేశావు నీవు పునరుత్డనివే నా నారదనా విజయ గీతము మనసాడనేను పాడేదా విజయముఖే ప్రాణత్యాగము చేనరుతాను నా పనారునరుతాను నా పనారద దేవునికి మైమో కాలం గాక మన మధ్యలో ఉన్న కేథరీన్ మనల్ని వాస్త స్తోత్రం నైనా పరస్వతి మీద మైమోన్నత దేవ సరస్వతి భద్ర దేవ ప్రభానికే ఉందన్నాను ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచిన ప్రభ ఈ దినం ఇచ్చిన టైం ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం మమసలేకల పెట్టిన ప్రభ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన తన్ని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ఏసు ప్రభానికే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా గొప్ప విద్యాను మాకు దయచేయండి రాత్రి కాలమందు వాకి చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని బలపరచండి నాయన నా తన్ని నీకే స్తోత్రం చెల్లిస్తుంది నామానికి మేము తెచ్చుకోండి ప్రతి తొలగించి గొప్ప విజయాన్ని దయచేసి సాక్షి మీద పెట్టుకోమని వాక చేత మీరు మాత్రం మాట్లాడమై పొందమని నదడనే క్రియలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఎస్షయ అధ్యాయము ఎస్షయ నలభై అధ్యాయము ఇక్కడ మనం పదిహేనో వచనం నుంచి చూసుకుందాము పద్నాలుగో వచనం నుంచి వచనం మీరందరూ కూడి వచ్చి ఆలకి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును యహో ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబునికి చేయును అతని బహుబలము కల్ద్రీలకి మీదికి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను నేనే అతని పిలిచి నేను అతన్ని రప్పించి అతని మార్గము చేర్చరిలును నా యుద్ధకు రండి నా మాట అలకి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడినవాడను కాను అది పుట్టిన కాలం ముదులుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభు అగు యహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను అనలియ ఇక్కడ యశ్వధార దేవుడు మాట్లాడుతున్నాడు ఏది జరిగిననో దేవుని చిత్తమైనది కదా ఏది జరిగిననో దేవుని చిత్తమైనది కాబట్టి మీరందరూ కూడి వచ్చి ఆలకించాలా ఇక్కడ ఏమి జరుగుతుంది మరి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును కదా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కదా మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి దేవుని అందు ఎట్లా ఉండాలా కూడి రావాలా ఆనందించి బహుగా సంతోషించాలా ఇక్కడ దేవుడు మరి దేవుని అందు దేవుడు ఏమంటున్నాడు కూడి రమ్మంటున్నాడు కదా మన మనసు మనం జాగ్రత్త పడి దేవునందు ఆసక్తి కలిగి ఉండాల వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును కదా యహువా ప్రేమించువాడు తన చిత్త ప్రకారము బబులోనుకు చేయును కదా ఏది జరగాల ఏది జరగదు ఎవరి చిత్తంలోనే ప్రభు చేతిలో ఉంది యసు ప్రభు చేతిలో ఉంది అతని బహుబలము కదిల వచ్చును కదా తను ఇజ్రాయల్ ప్రజలకి విజయం ఇవ్వగలుగుతాడు కదా శత్రులకు కూడా విజయం ఇవ్వగలుగుతాడు ఎందుకు అంటే దేవుని బిడ్డల బలహీనమైనప్పుడు మరి ఎవరైతే మరి బలహీనం అవుతారో మరి అది తీసి వేరే వాళ్ళకి అనే కూడా ఆయనకు అర్హత ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వాటిలో ఏదియో ఏ సంగతి మీకు తెలియజేయను దేవుని ఆత్మ వలన మనము ఏదైనా కనుగొనగలుగుతాం కాబట్టి ఇక్కడ మీరందరూ కూడి వచ్చి ఆలోకించాడా దేవుని సన్నిధిలో మనము కూడి రావాలా ఇంకా ఏమంటుంది పదిహేన వసనంలో నేను నేనే ఆజ్ఞ ఇచ్చివాడను నేనే అతని పిలిచి తిని ప్రతి ఒక్కదానికి దేవుడు ప్రతి ఒక్క ఆజ్ఞ ఇచ్చినవాడు కదా నేనే అతని పిలిచితిని కదా ఎవరు పిలిచిండు దేవుడు పిలుస్తా ఉన్నాడు ప్రతి ఒక్క జ్ఞానాలు పిలిచిండు ఆది ప్రకటన వరకి ప్రతి బిడ్డను దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రతి బిడ్డను పిలిచిన దేవుడు కదా ఆయన పిలిచే దేవుడు కాబట్టి ఏమంటున్నాడు నేను నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను ప్రతి ఆజ్ఞ ఆయననే నెరవేర్చే దేవుడు కదా ఈరోజు భూమి మీద ఇదంతా జరుగుతుందంటే ఎవరు ఆజ్ఞ ఇది దేవుడు ఆజ్ఞ కాబట్టి నేను ఆజ్ఞ ఇచ్చి నేనే అతన్ని ప్రతి ఒక్కదానికి పిలుచుకొని ఆ తరంలో ఆ సంగతులు అవన్నీ దేవుడు బయలుపరుస్తా ఉంటాడు నేను అతనిని రప్పించి అతని మార్గంలో తేజరిలను కదా నేనే అతన్ని పిలిచి తిని ఏర్పరచుకు నేనే అతని రప్పించి అతని మార్గంలో తేజరులను ఎవరైతే దేవుని చిత్తం నిలబడి ఉంటారో కదా ఎప్పుడైతే ఆయన మాటకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు లోబడి ఉంటారో కదా దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి స్పందిస్తారో లోబడతారో నేను అతని రప్పించి కదా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అంట అతని మార్గం ఎట్లా ఉంటుందంట తేజరులను కదా ఎట్లా ఉంటదంట వాళ్ళ జీవితంలో ప్రతి కూడా వాళ్ళ దేవుని మహిమ ఏమై ఉంటది తేజరిల్లితో దేవుని వెలుగు ఏమై ఉంటది వెలుగుతుంది కాబట్టి దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఏం కావాలా లోబడాలా కదా దేవుని మాటకు మనం ఏముండాలా ఆజ్ఞ ప్రకారంగా మనము జీవించాలా ఆయన పిలిచినప్పుడు మనము వెళ్ళాలా కదా అతని కదా మనము అక్కడికి వెళ్ళాలా ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళాలా అతని మార్గం ఎట్లా ఉంటుందంట తేజరిల్లుతుంది ఆయన మాట చొప్పున నడిచిన వాళ్ళ జీవితం ఉంటదంట తేజరిల్లుతా ఉంటది మెలుగుమయమై ఉంటది ఇంకేమంటు నా యుద్ధకు రండి ఈ మాటను అలకి చుడి ఏమై మాట అంటే ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను దేవుడు మనకు ఎట్లా రహస్యంగా ఏది కూడా మనకు చెప్పలేదు కదా ప్రతి ఒక్కటి కూడా దేవుడు తేటగా మనకు భయపరిచండు కానీ ఈ రోజు మనకు అర్థమవుతలేదంటే మనం ఏ స్థితిలో ఉన్నామంట దేవుని స్థితిలో లేము ఆత్మ నడిపింపులో లేము ఎవరైతే ఆత్మ నడిపింపులు ఉంటారో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో ఎవరైతే ఆయన కోసం ప్రాయసపడి ఉంటారో జాగ్రత్తగా ఆయన వెతుకుతారో దేవుడంట వాళ్ళకి ఏమై దేవుడు ప్రతి ఒక్కటి మర్మాన్ని బయలుపరతాడంట రహస్యాన్నిగా నేను ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు ఎప్పుడు రహస్యంగా ఎవరితోని మాట్లాడడు దేవుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికైతే దేవుడు బయలుపరుస్తాడో అది వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా దాపెట్టుకుంటారు తన మటకే కానీ ఇతరుల యొక్క కదా ఎవరిని తెలియజేస్తారు ఎవరు కూడా తెలియజేయరు కదా చెప్పలేరు కానీ దేవునికి సమర్థము సాధ్యం కాబట్టి దేవుడు అంటున్నాడు ఆది నుండి రహస్యంగా మాటలాడిన వాడను అన్ని చెప్పే చేసిన ప్రతి ఒక్కకి బిడ్డలకి నేను చెప్పుతూ ఇస్రాయల ప్రజలకు దేవుడు చెప్తూనే ఉన్నాడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు చూడు మా న్యాయ వచ్చారు నాయ అధిపతులకు కూడా దేవుడు అనేకమైన విషయాలు వాళ్ళకు బయలుపరిచిండు అది నెరవేర్చిండు ప్రవక్తలు వచ్చారు ప్రవచితూ దేవుడు ఆత్మలో నింపబడ్డరు వాళ్ళు కూడా అదే విధంగా చేసిండు కాదు దేవుడు ఏం చెప్పిండో అది గారు ఈ రోజు ప్రకటనలో కూడా దేవుడు మనకు అనేకమైన విషయాలు ఒక తరం వరకు రాయబడ్డది కాబట్టి అది మనకి తెలియజేయబడుతుంది కాబట్టి అది ఎవరి ద్వారా రావాలో దేవుడు అది బయలుపరుస్తా ఉన్నాడు దేవుడు రహస్యంగా ఏది కూడా మాట్లాడరు తన బిడ్డలతోని మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా దేవుడు బయలుపరిచి అది చూపించి నెరవేర్చుడు ఈ రోజు జరిగిపోయింది అంటే అది మీ బలహీనతలే కదా దేవుడు ప్రతొక్కటి కూడా నీకు బయలుపరిచి నెరవేర్చాడు ఎందుకంటే మా కుటుంబంలో కూడా నేను అనేక విషయాలు దేవుడు మాకు అన్ని చేసాడు చెప్పకుండా ఏది కూడా చేయలే ఇప్పటి కానీ దేవుడు ఈ రోజు మన కుటుంబంలో జరిగిపోతున్నాయి అంటే దేవుడు నీకు ముందుగాన చూపించినా అది నువ్వు దేవుని సన్నిధిలో అడగలేదు దేవుని సన్నిధిలో దేవుని దే ప్రభు ఈ రోజు నాకు ఇది చూపించినది ఏంటిది నాకు ఏం అర్థం కావట్లేను దేవతలను అడిగితే దేవుడు రహస్యంగా ఏది కూడా పెట్టడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి దేవుడు అన్ని బయలుపరిచి నెరవేర్చే దేవుడు ఈ రోజు వరకు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు ఏది కూడా మనకు రహస్యంగా ఏది కూడా పెట్టలేదు అన్ని దేవుడు మనకు ఓపెన్ కానీ మనము తీసుకొని వాడుకోవడం లేదు కాబట్టి దేవుడు ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నేను ఉన్నవాడను కదా ఇది ఎప్పుడైతే సృష్టి యావత్ ఎప్పుడైతే చేయ చేయక మునిపోయానక్కడ ఉన్నాడంట అది పుట్టిన కాలము ఈ భూమికి పునాదు పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ముందుగాలని కాబట్టి దేవుడు ఇప్పుడు ప్రభువుకు యహోవయో ఆయన ఆత్మయు నన్ను పంపేను కదా దేవుని ఎవరైతే మరి ఆయన ఆత్మ నడిపింపు కలిగి కలిగి ఉంటారో అప్పుడు ప్రభు ఎంత నువ్వు ఆత్మలు వశమైనప్పుడు దేవుడు నువ్వు ఎక్కడ నడిపిస్తా అక్కడికి వెళ్ళాలా నువ్వు ఏది చెప్పాలో నువ్వు అది బయలుపరతాడు దేవుడు అది చెయ్యాలా కదా దేవుడు చెప్పకుండా ఏది నువ్వు సొంత కార్యాలు చేయబోతే అక్కడ ఏదన్న నీకు ఎందుకంటే దేవుడు ఈరోజు ఇది చెప్పినప్పుడు మనం ఇది చేసినప్పుడు దేవుడు మైమ కదా అయినా మైమ పొందుతాడు కదా అదేవిధంగా దేవుడు ప్రతోకబిడితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఇప్పుడు ప్రభుకు యహోగయ్యో ఆయన ఆత్మయ్యో నన్ను పంపెను కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇదిగా విధిగా రాస్తున్నప్పుడు మనం ఏమై ఉన్నామంట ఇప్పుడు ప్రభు ఆయన ఆత్మయ్యు నన్ను పంపెను కాబట్టి ఇక్కడికి వచ్చి నేను చెప్పగలుగుతున్నాను ఇంకేమంటు నీ విమోచకుడును ఇజ్రాయలు పరిశుద్ధ దేవుడనైన యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడైన యహోవ నాకు నేనే నీ ఉపదేశంను చేయును నీకు ఉపదేశము చేయుదును నీవు నడవస త్రోవను నీవు నడిపించుదును కదా నిన్ను ఏం చేశాడంట దేవుడు నడిపించును కదా నిన్ను విమోచించిన దేవుడు కదా నీ విమోచకుడాకు ఇజ్రాయేళ్ల పరిశుద్ధుడవైనా యుహవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు ఆయన నిన్ను విమోచించిన ఇజ్రాయేళ్ల దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడైనా యహో నాకు నేనే నీకు ఉపదేశ ఉపదేశము చేయుదును కదా ఏమంటాడు నీకు ప్రయోజనం కలుగున్నట్టు ఎవరికి ప్రయోజనము నీకు ప్రయోజనం నువ్వు నిలబడ్డే దగ్గర స్థానంలో నీ ప్రయోజనము కలుగున్నట్లు నీకు ప్రతి ఒక్క దగ్గర ఏ సంఘానికి పోతున్నావు ఈ రోజు నువ్వు ఆత్మవశుడు అయినప్పుడు నువ్వు ఏ చోట దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు మరి అక్కడ వచ్చే ప్రజలతోని అక్కడ వచ్చే ఆత్మలతోని అక్కడ ఉండే ప్రత్యేక ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళతోని దేవుడిని ద్వారా ఏం చేశాడంట నీకు ప్రయోజనం కలుగునట్టు కదా దేవుడికి మహిమకరంగా ఉండేటట్టుగా ఏం చేశాడంట నీకు అక్కడ స్థానంలో కదా నీకు ప్రయోజనం కలుగునట్టు నీ దేవుడనే యహో నేను నీకు ఉపదేశము చేయదును నేను నీకు ముందుగానే ఉపదేశం చేత ఆత్మ నడిపింపు చేత నీకు ఏం చేశాడంట దేవుడు కదా ఉపదేశము చేయదును నువ్వు ఏం మాట్లాడాలా ఈ రోజు ప్రజలతో ఏం మాట్లాడాలి ఈ దేశంతో ఏం మాట్లాడాల నుల్లబడే ప్రాంతంలో ఏ విధంగా మాట్లాడాలి సంఘాలతో ఏం విధంగా మాట్లాడాలనేది దేవును వర్షమై ఉన్నది కదా దేవుడు మరి సామెతలో కూడా ఒక మాట అంటుంటాడు కదా దేవుడు పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయం మొదటి వచనం రెండో వచనంలో ఒకరి నడతను వాళ్ళ దృష్టికి నిర్దోషంగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును కదా యహోవా ఆత్మలను ఎం చేశాడంటే పరిశోధించును ఒక తను అనుకుంటాడు నేను ఈరోజు వెళుతున్నా అక్కడికి నేను చెప్పగలుగుతాను అని కదా తను ఏమనుకుంటాను ఒకరి కదా వాళ్ళ నడతలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ దృష్టికి ఒక మనిషి దృష్టి ఎలా ఉంటుందంట ఒక నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషంగా కనబడతాయి కదా ఈరోజు నేను మంచిగానే చెప్తున్నాను ఈ రోజు దేవునాథం ఇదే చేస్తాడు ఈ రోజు దేవు దేవునాథం మాట్లాడతాడు అనుకుంటాడు కానీ యహోవ ఆత్మలను పరిశోధించును దేవుడు ఆత్మలు ఏమైతాయట కదా యహోవ ఆత్మలను పరిశోధించును కదా యహోవ అంట దేవుడు మన ఆత్మల్ని పరిశోధిస్తాడు ఆయన మనం పరిశోధించినప్పుడు ఏ విధంగానూ పరిశీలింపబడాలా దేవుడి సంగ తేటగా దేవుడికి కదా కదా దేవుడి నీకు ఏదైనా రహస్యము తెలియజేయగలుగుతాడు కదా మనం పరిశోధింపబడాలా ప్రతి ఒక్క దేవా ఈ రోజు నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాం కదా దేవుడు మనం పరిశోధిస్తేనే మనము తయారవుతాం కదా దేవుని నువ్వు పరిశోధించాలంటే నువ్వు ఎంత దేవుడి కన్నా ఉండాలా కదా నువ్వు ఇది పరిశీలించుకోవాలి దేవుడు ఈ రోజు పరచించాలా దేవుణను శోధించాలా ఇది శోధిస్తనే కానీ ఏదైనా మనకు మర్మము అర్థం కాదు ఆయన మాటలే కానీ ఆయన స్వరమే కానీ ఏది కూడా అర్థం కాదు ఈ రోజు దేవుని తన్నిధిలో మనం అదే అడగాల ఈ రోజు దేవుడు అంటూ నీకు ప్రయోజనం కలుగుని అంటూ నీ దేవుడైన యహోవ నాకు నేను నీకు ఉపదేశము చేదను నువ్వు నడవస స్త్రోవ నిన్ను నడిపించడను నువ్వు ఏ మార్గానికి వెళ్ళాలా అనేది దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుని నడిపింపు లేకుండా నువ్వు ఏది చెయ్యలేవు దుష్టుడు అక్కడ పని చేయిస్తాడు ఏ విధంగానే పనిచేస్తాడు ఎక్కడైనా కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని పెట్టుకొని ప్రయోజనకరంగా దేవుడు ఈరోజు నాకు ప్రయోజనక ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ప్రయోజనకరంగా చెయ్యాలి అనుకుంటే నువ్వేం చేయాలంట దేవుడు మరి నీ చెప్పిన ఆత్మవశంలోకి వెళ్ళాలా దేవుడి ఇచ్చిన ఆత్మవశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఉపదేశిస్తాడంట నీ ద్వారా ఏం మాట్లాడాలో సంగతులన్నీ తెలియజేశాడంట నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నడిపిస్తాడంట మరి దేవుడు నువ్వు వెళ్ళిన చోట ఎట్లుంటావంట కదా నేను అతను రప్పించి తిని అతని మార్గం ఎట్లాంటే చేజరిల్లుతుంది అటు మహిమకరంగా ఉంటది దేవునికి మహిమకరంగా జీవించగలత కాబట్టి నువ్వు దేవుని మాటకి ఏమై ఉండాలా వివేత కలిగి ఉండాలా దేవుని ఆత్మలో ఉండాలా కదా దేవుడి చేత నువ్వు కదా దేవుడు ఆత్మను ఎప్పుడు పరిశోధిస్తాడు నువ్వు ఏ విధంగా ఉన్నవాద అని కదా నీకు ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఆ మాట అననికీలే దేవునికి విరుద్ధంగా దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తుండే దేవానికి వందనాలు చెప్పాలా దేవుడు నా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని మనము తెలుసుకోవాలా దేవుడు ఎందుకో ఏర్పాటు చేయడానికి ఆయన రహస్యమైన స్థలంలో ఉన్న మాటలు మనకు తెలియ కొన్ని దేవుడు మనకు అన్ని బయలుపరచనికే ఈ రోజు నుంచి మనం పరీక్షిస్తా ఉంటాడు మనం పరీక్షింపబడేది ఏది కూడా మనం ఈ లోకంలో చూడడం నీకు అనుభవం లేకపోతే ఏది కూడా ప్రకటన చేయలో ఎదుటి బాధ అర్థం కాదు వేదన అర్థం కాదు నువ్వు వాళ్ళకున్న రోగం కూడా నీకు అర్థం కాదు నువ్వు ఏ ప్రార్థన చేయగలుగుతావు నువ్వు కరెక్ట్ కావాలా దేవుని సన్నిధిలో ప్రశింపబడాలా శోధింపబడాలా కదా నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో నీకు శోధన లేదు ఎందుకంటే పొద్దున్న లేచి కదా మరి రాత్రి పడుకున్నంత వరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో నీకు నీకు పరిశోధన దేవుడే చేయడు కదా దేవుడు ఇవ్వలేడు ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుని సందు కానీ ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవుని తందికి చేరూ నువ్వు ఖచ్చితంగా పర్శింపబడాల్సిందే ఆయన రాజ్యాంగకు వెళ్ళాలంటే ఇతరులకు బోధించాలంటే నీకు ఉపదేశము కదా దేవుని అందు కదా మనం కలుపుతూ ఉంటేనే వీర మనము ఉపదేశం చేయగలుగుతాము ఆయన మాటలని దేవుడి ఇచ్చిన మాటలని ఆయన ఆజ్ఞయించువాడు నెరవేర్చేవాడు కొంత దేవుడు మనతోని ఈ విధంగా చెప్తున్నాడు నీవు నడవలసిన ప్రోవ నిన్ను నడిపించును ఇంకేమంటున్నాడు పద్దెనిమిదో వచనము నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఏమంటున్నాడు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను నీ నీతి సముద్ర తరంగం వలను ఉండును ఎట్లా ఉంటుందంట దేవుని ఆ ఆజ్ఞలు ఆలకించిన ఎడల ఎట్లుంటదంటే ఇది ఆలకింప ఎంతో కోరుతున్నాడంట దేవుడు మరి ఆయన ఆజ్ఞలు తీసుకోవాలా కదా కదా దేవుడు మనకి ఎన్నో ఇచ్చిండు కదా ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలా ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలా కదా అనేక విన్న విషయాలు మనకు బోధిస్తా ఉన్నాడు కదా మన కాతి కానుంచి ప్రకటన వరకు అనేక విషయాలు తెలుసు ఏది చేయాలా ఏది చెయ్యదు కదా అందుకే దేవుడు అంటున్నాడు ఆయన ఏమంటు నీవు ఉన్న ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము ఎట్లా ఉంటదంట నది వలన అది ఎప్పుడు ఉంటదంట ఇంకేమంటుంది నీ క్షేమము నది వలె నీ నీటి సముద్ర తరంగం వలె ఉండును ఇంకా నీ సంతానము ఇసుక వలను విస్తారమగును నీ గర్వఫలము దాని రేవు రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు చూడు దేవుడు ఒక చిన్న మాటకే ఆయన ఆజ్ఞలు ఇచ్చి దాని ప్రకారంగా జీవిస్తే దేవుడు మన నుంచి మన కుటుంబము మన సంతానము కదా మన కుటుంబము క్షేమము మన చేసే నీతి ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉన్నత స్థాయిలో నిలబెడతా అంటున్నాడు కదా వారి నామంట వాళ్ళకున్న ప్రతి ఒక్కటి ఘనత దేవుడిచ్చే ఘనత నా సన్నిధి నుండి కొట్టి వారి నామము నా సన్నిధుల నుండి కొట్టి వేయబడదు కూడా అట్లాంటి జీవితము వాళ్ళకు దేవుడు మరి ఆయన చొప్పున మనం నడవాల నడవాల ఆయన ఏం చెప్తున్నాడు ప్రకారంగా మనము జీవించాలా దేవుడు ఈరోజు వెళ్ళ చోటికి మనం ఆత్మ నడిపింపుతో నడిపింపబడాలా కదా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా మనము ఎందుకంటే దేవుడు ఏర్పరచుకునే బిడ్డలం కదా ఆయన పిలిస్తే వచ్చిన బిడ్డలము కదా దేవుడు మనం ఎంతగానో ప్రేమించడు కదా ప్రతి బిడ్డకు దేవుడు తోడైనాడు కదా ఆయన సంకల్పము చిత్తము ఏమయ్యిన్నదో నెరవేర్చుకోవాలని తన ఆరాట పడతా ఎందుకంటే దేవుడు రహస్యంగా లేడు కదా ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడను కాను అన్ని మీకు భయపరుస్తూనే ఉన్నా మీ మధ్య నుండి మీరు గ్రహించాలా గ్రహించకని వాళ్ళు చాలా మంది నశించిపోతున్నారు కదా దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు రహస్యంగా ఎప్పుడు మాట్లాడేది ఆయన అందరికీ చెప్పుతూ వాక్యాల చెత్త హెచ్చరిస్తూ నడుస్తుంది కానీ ఈ లోకాల బలహీనతల వల్ల వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండలేకుండా దాని వలన వాళ్ళు దేవుని సన్నిధిలో ఇదైపోతున్నారు కదా దేవుని రాజ్యాన్ని పోడగొట్టుకుంటున్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళ బలహీనతల వల్ల కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా వాళ్ళు దేవునికి విధేయులై దేవునికి రోషం పుట్టిస్తారు కాబట్టి ఒక్క మనిషి అవిదేత వల్ల ప్రపంచం కదా మనుషులకు అనారోగ్యాలు లోకంలో ప్రతి ఒక్క తెలువని బిడ్డలు అంతా నశించిపోతున్నారు అది దేవుని చిత్తమా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేత కలిగి జీవిస్తాడో ఇతరులు రక్షింపబడతారో నువ్వు ఒక చిన్న తప్పు దేవుని బిడ్డ చేయడం వల్ల ఆ వల్ల ఏమవుతుంది లోకంలో ప్రతి ఒక్కరు నరకానికి పోవాల్సి మరి ఇనికి ఏది కావాలా దేవుని చెప్పును నడవడం నీకు ఇష్టమా కాదా దేవుడు ఏం చెప్పుతుందో రహస్యంగా మాట్లాడానికి అన్ని బయట చెప్పాలనే వద్దా చెప్పాలా నువ్వు ఎన్ని రోజులు దాపెట్టి మనుషులను ఎందుకు మభ్య పెట్టగలుతావు కదా ఎందుకు ఎన్ని రోజులు అబద్ధం చెప్పగలుగుతావు ఈ రోజు చెప్పగలుగుతావు దేవుడు రాకడాకు చెప్పగలుగుతామా నీకే స్థానం లేకుండా వెళ్ళిపోతుంది కదా నీకే అర్హత లేకుండా వెళ్ళిపోతుంది ఎందుకంటే దేవుడు నీ దగ్గరికే తీసేసి వేరే దేవుడు నువ్వు ఆత్మీయులు నువ్వు అన్ని తెలుసుకోగలుగుతావు కానీ నువ్వు ఎప్పుడైతే అబద్ధము ప్రకటిస్తావో నిజం తెలుసుకొని తర్వాత పక్కకు పెట్టి అబద్ధము ప్రకటిస్తావో నీలో నుంచి అంత దేవుడు తీసివేసి వేరే వాళ్ళకు దేవుడు ఎప్పుడు నీకు త్వనబడుతుంది నీకన్ని తెలిసి కూడా నువ్వు ఆ విధంగా చేస్తే దేవునికి అభిధేయత కలిగినవాడవే వాడవే కదా దేవుని రాజ్యానికి అర్హత లేదు దేవుడు నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి నువ్వు ఎన్ని సంఘాలు కట్టు నువ్వు ఎంత బోధించు నువ్వు ఎవరో నాకు తెలియవాలంటారు దేవుడు ఈ రోజు దేవుడి అన్ని అబద్ధములు ఆజ్ఞలు దేవుని మాటను పక్కన పెడితే నీ దీపి చూపించినట్టే మరి దేవుని రాకడా కూడా దేవుడు అదేవిధంగా నీకు కూడా అదే విధంగా దేవుడు చేశాడు కానీ మనము దేవుడి అంటూ భక్తి కలిగి జీవించాలా కాబట్టి ఆయన ఆజ్ఞలు ఏముంది దాని కదా దేవుడు రాక సమీపం ఉంది కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలా దేవుడు మనకు అనేకమైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చిండు మాట ఇచ్చిండు కదా ధర్మశాస్త్రం ఇచ్చిండు ఈ పరిశుద్ధ గ్రంథం ప్రసిద్ధి ధ్యానించి దీని ప్రకారంగా మనం జీవిస్తే మనం ఎంతో ధన్యులం కదా దేవుడు అంటున్నాడు ఇలాంటి కదా ఇజ్రాయేల్ ప్రజలు ఇవన్నీ తెలుసుకొని కూడా దేవునికి విరుద్ధంగా తిరిగినారు కదా దేవుని మాట చొప్పున నడవలేదు మరి అందుకే కారణాలు చూడలేకపో పేరు బద్దలను కదా సైతాన్ చేత కాబట్టి దేవుడు అంటున్నాడు మనకిచ్చిండి ధర్మశాస్త్రం మనం ఎందుకు పాటించలేం కూర్చొని నేర్చుకోలేకపోతున్నాం ఎందుకు బలహీనం అయిపోతున్నాం కదా దేవుడు అనేకమైన విషయాలు నీకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే తెలియజేస్తా అన్నాడు ఎందుకంటే దేవుడు నీకు ఆసక్తి అంతా అన్ని చూపిస్తాడు కదా అన్ని నెరవేరుస్తాడు నేను అందరితో మాట్లాడి నీతో కూడా మాట్లాడతా వాళ్ళకే చూపిస్తాను కదా కూడా నేను చూపించగలుగుతాను నెరవేర్చగలుగుతాను అంటాడు కాబట్టి దేవుడు అంటున్నాడు మనం అదే విధంగా కలిగి ఉండాలా ఇతరులకు కూడా మనము తెలియజేయాలా వాళ్ళకు కూడా మనము సత్యాన్ని ప్రకటించాలా కదా చన్ని విషయాలు మనం చూద్దాము ఇంకా కొత్త నిబంధనని మీలో ఎవరైనా బలహీనులై ఉంటే బలిహీనంటే వారిని మీ మధ్యలో చేర్చుకోనండి అని ఉంటది దేవుడు అంటున్నాడు అక్కడ ఎవరైతే మీలో బలహీనులై ఎవరైనా ఉంటే వాళ్ళని చేర్చుకోవాలా చేర్చుకొని వాళ్ళు ఏం బలవంతులుగా తయారు చేయాలా వాళ్ళకు బోధించాలా వాళ్ళకు నేర్పించాలా ఎందుకంటే వాళ్ళకు దేవుని విషయాలు తెలియదు కదా వాళ్ళు బలహీనులు ఎందుకంటే దేవుని విషయాలు తెలియక వాళ్ళు ఎట్లా ఉన్నారు బలహీనులే ఉన్నారు కానీ ఈ లోకంలో ఎవరు బలపరచగలుగుతారు ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళ వాళ్ళని బలపరచగలుగుతారు కదా వాళ్ళకన్నీ అందుకే దేవుడు అందుకే బలహీనులు మీలో ఉన్న వాళ్ళని మరి బలవంతులుగా చెయ్యండి కానీ బలహీనులైన వాళ్ళని మీ మధ్యలోకి ఉన్న వారిని చేర్చుకోండి కానీ వాళ్ళని ఏం చేయాలంటే బలవంతులుగా తయారు చేయమంటుంటాడు దేవుడు కాబట్టి వాళ్ళందరినీ మనం ఏం చేయాలా బలవంతులుగా తయారు చేసి వాళ్ళని బలతో పాటు సిద్ధపరచలా సిద్ధపరచినప్పుడు వాళ్ళు కూడా దేవుడు వాళ్ళ విషయాలలో ఆత్మ దేవుడు వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు బలవంతుడుగా వాళ్ళని కూడా వాడుకొని దేవుడు అనేక వాళ్ళు కూడా తేటా పరిసర చూడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా దేవునికి విధేత కలిగి మనము జీవించాలా కదా దేవుడు మనకు అన్ని రహస్యాలు బయాలపరిచిన దాని మనం కూడా జీవించాలా చూడు కుటుంబాలే కానీ ఇరుగు పొరులకే కానీ తనకున్న స్నేహితులే కానీ బంధువులే కానీ మిత్రులు కానీ అందరికీ కూడా మనం ఏం చేయాలా ఇదే సువార్త మనము ప్రకటన చేయాలా యథార్థ కలిగి ఉండాలా నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావో అక్కడ అందరికీ సువార్థలు మనము కలగజేయాలా ఎందుకంటే దేవుడు నేను వాడుకుంటా ఉపదేశం ఇచ్చి మిమ్మల్ని నేను వాడుకుంటా అంటున్నాడు నువ్వు నువ్వు నడవలసిన త్రోవలు నిన్ను ఏం చేస్తా అంటున్నాడు నడిపిస్తా నేను నడిపించే దేవుడు కాబట్టి నేను నడిపిస్తా నీకు ప్రయోజనం కలిగినట్టు నువ్వు ఎక్కడ ప్రయోజనం కలిగినట్టు నీకు కలిగినట్టు వాళ్లకు కలిగినట్టుగా దేవుడు నీకు తోడై ఉంటా అంటున్నాడు నడిపిస్తా అంటున్నాడు కాబట్టి దేవుని ప్రకారంగా మనం జీవించి దానికి లోబడి విదేత కలిగి జీవిస్తే దేవుడు మనకి అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు ఇచ్చిన వాక్యం దేవుడు జీవించును గాక ఆ ప్రార్థన చేద్దాము స్తోత్రం నైనా పరిశుద్ధిగా మైమోన్నత దేవ సరశక్తి మంత్రి జీవం గల ప్రభు ఇచ్చిన ఈ రాత్రి కాలం అవకాశం స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు అయ్యా వాక్యం చేతి మీరు మాట్లాడినారు ప్రభ అయ్యా మమ్మల్ని విమర్శించిన దేవుడ ప్రభ ఆది నుంచి మాకు రాష్ట్రంగా మాట్లాడిన దేవుడో కావు ప్రభావ మమ్మల్ని బలపరిచిన దేవుడవు దేవా తోడైన దేవుడ దేవా నడిపించిన దేవుడో ప్రభు మీరు సహాయం చేసే దేవుడ ప్రభ అయానికి వందనాలు అయినా మీరు అక్కడ అతి మేము పరిశుద్ధ పెంచబడాలా మాలో ఎటువంటి లోపం లేకుండా సహాయపడండి మమ్మల్ని ఇంకా పరిశుద్ధ పరచండి గూఢమైన సంగతులు మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ ఇతరులకు మేము తెలియజేసేటట్టుగా ఉండాలా ప్రభు ఎన్నో తప్పిపోకుండా సహాయపడండి మమ్మల్ని జీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభ నిర్వాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి యేసు ప్రభానికే వందనాలు అయినా యాత్ర కలిగి ఉండాలా మేము వెళ్ళే మార్గం అంతటా తోడైన దేవుడ ప్రభ యేసు ప్రభానికే వందనాలు ప్రభ జీవంగా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ నిరాకర మా పరిశుద్ధంగా మేము బోధించాలా మాలో ఎటువంటి లోకం లేకుండా సహాయపడండి నువ్వు నడవసత్రువలు మమ్మల్ని నడిపించే దేవుడ ప్రభ యేసు ప్రభానికి వందనాలు తండ్రి వేసుకృష్ణ నామంలో ప్రతి సిద్ధపరచండి మీ మార్గంలో యశు ఎవరైతే వెళ్తా వారు వాక్యం ఇస్తంది నాయన యేసు ప్రభ పతొక్క బిడ్డకు యేసుకృష్ణామ్లు ఈ ప్రకటన మేము చేయాలా యథార్థం కలిగి మేము చేయాలా మాలో ఎటువంటి కపటం లేకుండా సహాయపడండి మోసం లేకుండా సహాయపడండి ప్రభ అబద్ధాల నుంచి మేము బిడ్డల పొందాలా ప్రభావ యేసు ప్రభ విజయాన్ని బిడ్డ ఈ ధన్యత లేకుండా ఎంతో మంది నశి చూపే పతక్కడ బిడ్డ చేసుకోండి వాళ్ళంతరినీ సందుకు చేయటకు శక్తి దయచేయండి ప్రభావ యేసు ప్రభానికే వందనాలు అయినా ప్రతి చోట మమ్మల్ని నిలబెట్టండి ప్రభు యశు ప్రభా ఎక్కడైతే సువార్త అందరది అక్కడ వాడబడాలా వాళ్ళ కుటుంబాలంతా మారు రక్షణకు నడిపించి గొప్పగా సాక్షి మమ్మల్ని నిలబెట్టి రాకడికి పచ్చుకోండి ఏసు ప్రభానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మన ప్రయోజన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం అయినా వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలంతా విడుదల పొందునగాక నెమ్మది దయచేయండి రక్షించుకోండి ప్రభావ ఏసు ప్రభానికే వందనాలు శ్రీనివాస్ బ్రదర్ ముట్టేడి సాకండి స్వస్థపరిచండిదివా ఆ బిడ్డను కన్ను సంపూర్ణంగా వచ్చిన దాకానైనా చైతన్య చీకటాన్ని గర్తించండి అయినా భార్య భర్త శాంతి సమాధానం నెమ్మది ఇచ్చండి అతక విజ్ఞాపకం చేసుకోండి అయినా ఏసు ప్రభుత్వం ముత్తడి తాకండి మరొక అన్ని విషయాల్లో గొప్ప అద్భుతం మీద జరిగించండి ఆపరేషన్ సహాయం చేయండి డాక్టర్ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండినైనా గొప్ప విజయాన్ని మీద ఇచ్చండి నా తండ్రి ఏసూప్రభానికి వందనదివా రవిత్రను ముత్తడి తాకండి ఏసుప్రభ కిడ్నీలు లీవరు హార్ట్ ప్రంఛ విడుదల పొందాల దేవా ఆవిడ కన్ను ఆపరేషన్ కావాలా మీరే సహాయం చేయండి రక్షించుకోండి నాయన కామమ్మ రాజేందర్ రాజేష్మర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాయన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు పఠిన రోగాలు సైతాలు చీకట్లు ఏసనంలో గర్ది సరికిందల రోజీ రక్త ప్రోషణండి నీ కరోనా రక్త పోషణ జరుగును దాకా ఏ దృష్టిలో అక్కడ పనిచేయనికి వీళ్ళే దాని ఇస్త్రం వాళ్ళకు విడుదల నెమ్మది దయచేసి ఆ రోగాన్ని తీసివేయండి ప్రభావ వాళ్ళ పాపాలని క్షమించి మీ నామలకే మేమ తెచ్చుకోండి ఎసు ప్రభానికే వందనాలైనా యల్ మీద ముట్టండి వాళ్ళ తమ్ముడు కూడా ముట్టి తాక స్వస్థపరచండి శరీరకి మంచి ఆరోగ్య స్వస్థత దండి శీకర్ శక్తి నుంచి పీడిపబడుతుండ చైతన్యత పీడిపబడుతూ దుష్ట శక్తులరాంలో గర్జిస్తున్నా దేవ వాళ్ళకు సమాధానం దయించండి ప్రభు ఏక్షణ ఇద్దరు అనగా లైఫ్ లో సభ్యులు కావాలా ప్రభు చేసే ఉద్యోగ సాక్షి నిలబెట్టండి తొలగించి కుటుంబానికి సమాధానం దయించండి ప్రేవా లక్కీ విషయంలో ప్రాధ్య బాబుకు తోడైందండి ప్రభు వాళ్ళ అమ్మ నాన్న కూడా జీవించండి మీరు విడాకు జరగడానికి వీల్లేదు వాళ్ళని ఆనుకున్న స్థాయిక నుంచి విడుదల పొందాల ఏశ ప్రభ మీరి కారం జరిగించ బలహీన చర్యత సైతన దురాత్మ ఏసనంలో గర్దిసేసూ ప్రభ నువ్వు భార్య భర్త జతబ దేవుడ ప్రభావ కూడా వీరే దీనికి లేదు సైతన్ తీరు గడ్డించి సమాధానం దయచేయండి ఏసు ప్రభానికి వందన అర్థం చేసుకుని మంత్రి దయచేసి ఆ కూడా తోడైనడి ఏ మంత్రశక్తు అక్కడ ఉండడానికి చేయలేదు స్పీకర్ చేతి నెమ్మది దయచేయండి ప్రభు ఏసు ప్రభానికే వందనాలు గొప్ప విద్యాన్ని మీద దయచేసి రక్షించుకోండినైనా ప్రతి ఒక్క కుటుంబానికి తోడై నడిపించి విజయాన్ని దయచేసి బలపరిచి ఈ రాత్రి కాలం మాకు తోడైన దివానికి వందనాలు అయినా ఏసు ప్రభానికే వందనాలు కుటుంబాలు తోడైనండి ప్రభు ఏసూ మీరే కారం జరిగించి ఈ రాకడ కుటుంబాలన్నీ సిద్ధపరచబడాలా ప్రభు ఎవరికైతే మారు మారకుండా కుటుంబాలను సంపూర్ణంగా మార్చబడాలా దయచేసి ఇరాక సిద్ధపరచుకోమని నదన ఏసూ కృతం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధుడా మహాగణుడా మహిమ గల రాజా జీవం గలిన తండ్రి జీవాధిపతివైన ఏసయ్య మా మధ్యన మీరు దిగి వచ్చినందుకు ప్రభ మీకు పశుధాత్మ చేత మాత్రం మాట్లాడినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెస్తున్నాం ప్రభ సంపూర్ణ సమర్పణ జీవితం మాకు దయచేసిన దేవ మమ్మ నడిపించి వాడవు పడిపోకుండా ఉద్ధరించు వాడవునైనా విశ్వాసంలో ముందుకు నడిపించేవాడు బలం దయచేవాడు ప్రభ ఇంకా గొప్ప మర్మంలో తెలుసుకున్నట్టుకు ప్రభా మమ్మల్ని యుక్తంగా ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయం అందనైనా ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు న తండ్రి ప్రతి విషయంలో మేము మొరపెట్టుకుంటుండగా ప్రభ న తండ్రి పరలోకం నుంచి ప్రభ నువ్వు మా జవాబు జవాబుదై చేస్తున్న దేవుడవు ప్రతి కార్యంలో నీ యొక్క మహిమను మేము చూడగలం నాయనా నా తండ్రిని యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నడిపిస్తున్నావు ఎన్నిక లేని వారిని ప్రభ మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభ నా తండ్రిని యొక్క గొప్ప ప్రేమ కొరకు నా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఆ తండ్రి ఆ బట్టి ప్రభ నీ పాద సన్నిధికి చేరి ప్రభ బిడ్డల విషయంలో మొర పెట్టుకుంటున్నాం నాయన ప్రార్థనలు వినే దేవుడవు ప్రభ అతండి క్యాన్సర్ పేషెంట్ల విషయంలో నా మీరు కార్యం జరిగించండి మీ యొక్క మహిమను కనబరచండి నాయన నా తండ్రి కామమ్మ సిస్టర్ నర్సమ్మ సిస్టర్ నా రీనా సిస్టర్ అదేవిధంగా రాజేష్ ప్రభావిడ రామచంద్ర బ్రదర్ విషయంలో ప్రభావ మీరు కార్యం జరిగించండి రకరకాల క్యాన్సర్లు భయంకరమైన దుర్దినములలో మేము ఉంటున్నగా ఎంతో మంది ఈ రోగం విషయంలో కంప్లైంట్స్ నా తండి చేస్తూ ఉన్నారు ఏసై ఎంత మంది సఫర్ అవుతున్నారో మీరు ఒక్కసారి చూడమని మీ యొక్క వాక్కును పంపి ప్రభ నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రభ వారి కుటుంబాలకు రక్షణ నెమ్మది ప్రభ అతని అభయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసై ఎంత వేదనలో ఉన్నారో వారి వేదనను ఒకసారి మీరు చూడమని ప్రార్థిస్తున్నాం నాయన కనుకరించండి ఆ బిడ్డల పాపములను కూడా క్షమించి ప్రభ వారి గృహంలో కార్యలు జరిగించండి వారి శరీరంలో స్వస్థత దయచేయండి అదేవిధంగా నా తల్లి కుటుంబ సమస్యలలో ప్రతి మా సిస్టరు ఆమె హస్బెండ్ విషయంలో కార్యం జరిగించండి నాయన అతని భార్య భర్తలని అతని ప్రభ సమాధానం తోటి ప్రభ మీరు నడిపించమని ఏసీ అని అతని ఆదరణకర్తను వారికి దయచే వారి కుటుంబంలో నడిపించమని ప్రభ భార్య భర్తలు తల్లి సత్సంబంధాలతోటి సాగుటకు మీరు కృపానుగ్రహించండి అదేవిధంగానైనా హార్ట్ పేషెంట్స్ ప్రభు రవి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి ప్రభ మరి కిడ్నీ సమస్యతో కూడా బాధపడుతున్నాడు ఏసీఆ మీరు ముట్టండి నాయన బిడ్డలో సంపూర్ణమైన స్వస్థత దయచేయండి లోపం ఎక్కడుందో ప్రభ అతని తగిన జ్ఞానం జ్ఞా డాక్టర్స్ కూడా దయచేయండి పవిత్రమైన నా తండ్రి ప్రభ మీ యొక్క చేత ప్రభ బిడ్డలందరినీ స్వస్థపరిచి బలపరిచే రక్షణలో ముందుకు సాగుటకు సహాయం చేయండి అదేవిధంగా ఏసీఐ నా తండ్రి లక్కీ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్న చిన్న బిడ్డ విషయంలో నా తండ్రి మీరు కారండి జరిగించండి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కూడా నా తండ్రి సమాధానంతో స్థిరపడాల ప్రభ తండ్రిలో ఉన్నటువంటి ఆ సైకోసాడిజం ని మీరు ముట్టండినైనా ప్రతి విధమైన అంధకార శక్తులు మంత్ర చీకటి దురాత్మ సమూహాలని ఏ సు శక్తి కలినామంలో గర్దిస్తున్నాం ప్రభ నా తండ్రి బిడ్డల కార్య జరిగించండి సీరియల్ బ్రదర్ మరి ఆయన విషయంలో ప్రార్థిస్తున్నాం బిడ్డల జీవితాలను సెటిల్ చేయండి ఏసే నచండి మరి వారి జీవితాలలో గొప్ప కార్యలు జరిగించండి నాచండి మరి ఏ మంత్రాలు తంత్రాలు ఏ అంతకార శక్తులు పనిచేస్తున్నాయో ప్రతి విద్యమైన స్థైతాను కార్యాలని ఏసు నామంలో బంధిస్తున్నాం హాల లూయజ్ మారాస్తాల్ శాల్ ఊరి కరస్థారా శిఖా హాలూయ మీ కార్యం జరిగించండి నాయన నా తండ్రి మరి జయ జయప్రద జయరావు బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి ఫిస్లా సర్జరీ విషయంలో కార్యం జరిగించండి సంపూర్ణ స్వస్థతని మీరే దాయిచ్చేయండి నాయన ఇంకా ప్రభా స్వరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డ యొక్క ఉద్యోగం విషయంలో ప్రభా మీ యొక్క గొప్ప మర్మం ఏమై ఉన్నదో బిడ్డ భవిష్యత్తు ఏమైనదో సర్వం ఎరిగిన దేవుడు నా తండ్రి ప్రభ విశ్వాసంలో ముందుకు సాగుతుండగా ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు ఎదిరించుటకు తండ్రి కావాల్సినటువంటి బలము శక్తిని దయచేయండి ఆ జాబ్ విషయంలో ప్రభ మీరు సరి ప్లేస్ లో నా తండ్రి ప్రభ మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నా ప్రభ నా విమోచకుడ నీకే వర్ణనాలు చెల్లిస్తున్నాం నా మా బ్రదర్స్ అందరూ ఛత్తీస్ గర్ ప్రభా న తండ్రి సేవ నిమిత్తం వెళ్తుండగా ఏసేయ బిడ్లను మీరు ఏడంతలో ఆత్మతో బలపరచండి నా తండ్రి అభిషేకించండి నా ప్రభ నా తండ్రిని వాక్కును పట్టుకొని ప్రభ ఖడ్గంను ధరించి వెళ్తుండగా ఏసే అంధకార శక్తులు మంత చీకటి దురాత్మ సమూహాలను బంధించండి వారిని ప్రభ ఎలాంటి ఆపదులు కలగకుండా ప్రభ ఎంత మారమూల ప్రాంతాలకు వెళ్తున్నా ఏశ కృపలోని అగ్ని కంచ వేసి ముద్రించి మనం ప్రార్థిస్తున్నావు వారు వెళ్ళు ప్రతి స్థలమును ప్రభా మీరు వారు దయచేయండి అక్కడ ఎన్నో ఆత్మలను సంపాదించాల వాక్యంను విస్తారంగా ప్రకటించాలా నా తండ్రి ప్రభ వారు వేస్తున్న విత్తనాలు ప్రభావి ఫలించాలా మీరు కార్యం జరిగించండి ఎందుకంటే సమస్తంను జరిగించేవాడు మాకందరికీ మేలు కొరకే ప్రతి బిడ్డని యొక్క వాక్యం వినాలా మారు మార్చి పొందాలా నా తండ్రి ఈ పరిశుద్ధ కార్యములు మేము మా జీవితాలను చూస్తున్నాం ప్రభ నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మరి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మా బిడ్డ కుటుంబంలో నతన్ని సమాధానం ప్రకటిస్తున్నాం మా బిడ్డ భర్తల విషయంలో మారు మనసు దయచేయండి బిడ్డల విషయంలో చదువు జ్ఞా ప్రభల భవిష్యత్తు కొరకు ప్రభ బిడ్డ పోరాడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు నాయన కార్యం ఆటంకాలు వస్తున్నాయి ప్రభ ప్రతి విధిన ఆటంకంలో కొట్టి నీవే నాయన సైతాన్ని చిరుగొక్కిన దేవుడు ప్రభ అతని నీకు గొప్ప కార్యంలో మేము అతని మనస్పూర్తిగా ప్రకటించి సాక్షులుగా నిలబడినట్టు సహాయం చేయండి రేణుక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అదేవిధంగా శ్రీనివాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అతని కంటి ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి వేసినతని డాక్టర్స్ ని కావాల్సిన జ్ఞానం దయచేయండి ఆయన అతన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభా చక్కటి విజన్ వాళ్ళకు రావాలని ఆయన ఐ సైట్ ని రిస్టోర్ చేయండి ఏశియానిక కృపల జ్ఞాపకం చేసుకోనండి ప్రభ నా తండ్రి అంధకార శక్తులను ఎక్కడ కూడా ప్రభ బిడ్డల జీవితాల్లో సైతానికి గెలవడానికి వీల్ లేదు నాయన ఆ బిడ్డలు లొంగిపోకుండా పడిపోకుండా బలపరచమని నిలబెట్టుమని విశ్వాసంలో ముందుకు సాగుతుండగా ఎంత ఎదురీతలు జరిగినా ప్రభా నీ వాక్కును ఖడ్గంను పట్టుకొని ముందుకు వెళ్ళటకు కృప చూపించి ముద్రించి నా తండ్రి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా శ్రీనివాస్ బ్రదర్ యొక్క కుటుంబంలో భార్య భర్తలను కూడా ప్రభ సమాధానంతో నింపండి నా ప్రభ అక్కడ గలిబిలి సృష్టిస్తున్నటువంటి అధకర్షతను బంధించండి ఈ రాత్రి సమయం నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కేబిఎం నా తండ్రి మినిస్ట్రీలో ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో దర్శించండి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా నా తండ్రి దర్శించండి మాట్లాడండి అభిషేకించండి ముద్రించండి పాపంలో లేకుండా ప్రభ పరిశుద్ధంగా సాగుతూ నా తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టమని శక్తి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ శపప్రభ నా దేవాని వాక్యం మాట్లాడు ఆ వాక్యం ఆ విధంలో నాటించి తన పొలంలో భద్రపరిచి ముందు పోతే సహాయం చేయండి కృప మేవాని మన ఈ దినం సహాయం చేసి నడిపించి నీ వాక్యం జీవం ప్రభా నీ వాక్యమంటే వెలుగు వచ్చింది యేశప్రభ అలా ఎప్పుడు వెలుగు తేజర్ ఇల్లారా ప్రభాను కరైం చేయండి నా దే ఎవరు అంశాలు చెప్పింది యేశప్రభ మీరు ఇన్నారు యేసప్రభ అందరికీ అందరి ప్రభ మన వాళ్ళ బాధలన్నీ నేర్చిన తర్వాత మీ అందరు స్వస్థపరిచని క్యాన్సర్ పేషెంట్ ప్రభా నా దివా రాజేష్ మీ స్వస్థపరచండి హీలించేయండి నా దివానికి శుతం మన రామచందర్ మీ క్యాన్సర్ తీసేయండి ఎస్ ప్రభా మీ గాయాల ద్వారా సమస్య సాధ్యము చేశా నా దీవానికి శుద్ధం చేస్తున్నాం మన కిడ్నీ పేషెంట్ మీ స్వచ్ఛపరచండి నా దీవానికి శుద్ధం అలా ఎంతమంది మాకు ప్రేరేకేసింది ఎస్తు ప్రభా మేము మన కోసం మూర పెడుతున్నాం పతికి పతి కుటుంబంలో చీకటి పోవాలా వెలుగు కావాలా స్వచ్ఛత కలగాల కుటుంబంతో రక్షణ పొందాలా రైనిక విషయంలో ప్రభా సంలో కారణం చేయండి సిద్ధపాఠ జరిగించు మంచిది దయచేసి మీకు స్వస్థపరిచి ఆరోగ్యం దాన్ని ఆరోగ్యం రప్పించి ఆమె జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాం అలా లెక్కించిన అది లెక్కలను చేసిన కోట్లాది తోండి ఆపరేషన్ ఆమె ప్రభా వాక్యం చూస్తాను సాగించండి సైతం చెక్ బంధించండి అందరు ముట్టని తాకండి దీవించండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు సేవ చేయాలా నా దీవానికి సేవకు సిద్ధపాటి జరిగించి సూర్య విరం ముట్టని పలు జ్ఞానం తెచ్చండి అంచు వాక్యములో ఆత్మగా బలవంతు కావాలా జాబ్ విషయంలో మీరు నడిపి దించండి ఏకెక్కడ ప్రభా మన తల్లి ఇచ్చింది ఇంటి ఎక్కడ కాలెడీ రావాలా నీ వాకు పంపించి ప్రభాని చేయండి సర్వీస్ వాడుకొని ప్రశ్న నా దీవాన్ని సో నీ అక్కడ బాగు సమయం ఉంది చూస్తే ఎక్కడ అలరి గలరి ఉన్నది ఎంత కటి కడిచి ఇక్కడి మన తల్లి ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యం ప్రభా అనేక జీవితం చెప్పాలి సో ఇతరులకు మేము ప్రవోజంగా ఉండాలి యశప్రభ మా బస్తీలు ఒకరి అకప్పుడుగు వాళ్ళులో ఎక్కడ పోయినా మేము ప్రయోజనంగా ఉండాలా మేలుకరంగా ఉండాలా ఏసుప్రభ మీ కుమారుడుకున్న కనుక మీరు ప్రయోజనంగా ఉండే అపసులో పౌర్వంగా ఉండే సుప్రభ మేము అలా మీరు నాటించి నడిపించి వాక్యం మార ప్రభ ఇంకా ముందు పోతే మాకందరూ జ్ఞానం తెచ్చి నాకు మీ జ్ఞానం తెచ్చి మీరు అక్కడ సిద్ధపరచుకోమనిస్తున్నాం ప్రస్తావ మీన్ కృప శాంతి సమాధానం మన కేపీగా ఎంతో మంది కుటుంబంకు మాకు సదాకరం తేను త్రిపాత్రంలోక ఆమీన్ బ్రదర్ ఆమీన్ అందరికీ